పైషుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయసు ప్రభ నీకే లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతులు స్థూత హలుడియ రజ పైషుద్ర వగు సర్వాధికారి నీకే వందనాలు ప్రభా దేవాయసు ప్రభ యొక్క సమయంలో ప్రభా నీ యొక్క సన్నిధి జరుపుతుండగా ప్రభా నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో దించండి ప్రభువ దేవ తోడే నడిపించండి యొక్క ప్రార్థనంతట్టుగా కూడా ప్రభా దేవాయసు ప్రభా యొక్క కృపలో మందరిని భద్రపరచుకొని మమ్మల్ని దివారత్తులు కాపాడుతున్న గొప్ప దేవానికి వందనాలు తండ్రి దేవాయచ ప్రభ దినదిన ప్రభ మేము ఆత్మీయంగా బలపడాలా స్థిరపడాలా ప్రభా నీ చిత్తాన్ని మేము అనుసరించి నడుచుకునేలాగా మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నదండి దేవాయచ ప్రభ ప్రతి వారిని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటండి దేవాయచ ప్రభా వాక్యం మీరు మాతో మాట్లాడేది పాటల ద్వారా మైమ పొందండి నీ యొక్క పరిశుద్ధత్మచిత నడిపింపు మాకు దయచేసి మీరే ఆది అంత్రం తోడని నడిపిస్తారని ఏసుకృతి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నాయ నీకి నారాధనా సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొని ఆడబడుచున్న నాయస నీకే నా ఆరాధన మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం మహగానందమే నాలో పరవశమే నిన్ను స్థుతించిన ప్రతీక్షణం సుమధుర స్వరములగా నలతో వీలాది దూతల గలములతో ఎడారి ద్రోవలు నే నడ ఇరుగని మార్గములు నన్ను నడిపిన నా రముల గానలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా ఏస నీకేనాధనా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువకా నా ధైర్యము నీవేగా సంపూర్ణమైనా ని చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవేనా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నివే నివేనా జయ గీతము నీవే నివే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొని ఆడబడుచున్న నా ఏస నీకేనాధనా వీలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేయులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేయులు నీ కీర్తిని ప్రకటించుచున్న వేగా నివే నివేనాశయము నీకేనికేనాధనా నివే నివేనా నీకేనికే నారాధనా మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా ఈసీకే నారాధనా మహగానందమే నాలో పారవశమే నిన్ను స్థుతించిన ప్రతి నిన్నుతి ప్రతీ క్షణం మాట్లాడి ఈ వాక్యం మాట్లాడి మీరే నడిపించి మా కనుపు కొట్టయిటీ కేరుగు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చును గాలి రెక్కల మీద ప్రత్యక్షం అయ్యను ఎయిటీ ఎయిటీ వన్ టెన్ ఐగుప్తీల దేశంలో నుండి నిన్ను రత్న బ్రదర్ కీర్తనల గ్రంథము ఈ ఎనభై అధ్యాయం పదో వచ్చినమే కదా అదే చదువుతున్నా ఐగుప్తీల దేశంలో నుండి నిన్ను రత్తించిన నీ దేవుడు నగ్గు నేనే నీ నోరు బాగుగా తెరువుము నేను దాన్ని నింపెదను అలాయ్య ఇక్కడ ఏమంటాడు ఐగుర్తి నుంచి నీకు అంటే ఐగుతులు అంటే బాణాసి దేశం అంటే ఆ కాలం ఐగుతుంటే ఒక చిన్న దేశం ఉంటే ఇప్పుడు చూసే ఈ లోకం అంతా ఈ లోకం అంతా ఉంది అంత బబ్లం అంటే గలిబిలి తన ఇష్టాంగ నడుచుడే అంత విఘ్నంగా నిల్లే ముందు కనుక ఆ ఐగుర్తి అదే ఉండే ఐగుర్తి నుంచి మీకు రప్పించిన యహోవా యహోవా అంటే జీవం దేవుడు చెప్తున్నాడు శరీరస్తున్న తన బిడ్డతోని ఏమనగా నీ నోరు బాగా ఇప్పము ఏమంటుడుగా నేను నింపేదను అంతేనా అంతే హలో నేనే నీ నోరు బాగుగా తిరుగుము నేను దాన్ని నింపేదను అలాహో నేనే నేను నోరు బాగా తిరుగు నేను నేను అంటే దేవుడు ఇచ్చడానికి ఆశ రెడీ ఉన్నట తన బిడ్డ ఇచ్చానికి ఏదో అనేక రాష్ట్రాలు బయలుపరచడానికి ఆశ కానీ మనమే ఏం చేస్తున్నాము ఆయన దగ్గర టైం వేసుకు అడుగుతలేదు మరి ఇంట్లో ఎస్ఎ ప్రభు మీటింగ్ చేస్తున్నప్పుడు ఏం చేసిన మరి ఆయన దగ్గర అన్ని వింటుంది ఆమె నింపుకుంటుంది కానీ ఇక్కడ చూస్తే నోరు బాగా తీరము నేను నింపద్దను అని చెప్తున్నాను చదువు బ్రైనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయేరి అయినను నా ప్రజలు నా మాట ఆలకించపోయేది హలది ఆయన మాట ఆయన చెప్ ఆయన మాట వినకపోతుందంట అలా శని కొన్ని ఇజ్రాయల్ చూస్తే వినకపోయినని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు ఈ కారణి చాలా మంది ఆయన దగ్గర కూచకుండా ఏం చేస్తున్నాడు ఆయన మాట ఎనకలేకపోతుండ్రు ఆయన మాట ఏం చేస్తుండ్రు పక్క పెట్టుకు ఈ విధకుండా వెళ్ళిపోతుంట అయితే చదువు ఇంకా ఇస్రాయలి నా మాట వినకపోయి ఇజ్రాయెల్ ఉన్న మాట ఎన్నికపోయిన అంటే ఆ కాలంలో సరిగ్గా ఇజ్రాయల్ ఇజ్రాయల్ ఒకటే ఈ కాలంలో ఉన్న సరికారు ఆయన మాట ఇనకపోతే ఆలోచించకపోతుంది ఈ కాలంలో కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి అలా ఇక్కడ కింద చూస్తే మనకు అర్థం వాళ్ళ స్వకీయ ఆలోచన వాళ్ళ సొంతం ఆలోచన బట్టి నడుచుకుంటున్నారంట నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన నేను వారిని అప్పగించుని అలా ఉదయం కాటికిని అప్పగించి అలా ఉదయం కాటికి అప్పించిందంటే ఆ మనం చూస్తాం ఉద్యమం కాటికి అప్పిందంటే సైతానికి మన అప్పగించిమి చూస్తే పరో మన ఉదయం ఏమైనా కఠినమైంది వాళ్ళ ఉదయం కఠినం చేస్తుని అప్పగించిని ఇంకేమంటాడు కదా అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఇస్రాడల అయ్యో నా ప్రజలు నా మాట నా మార్గం అనుసరించిన ఎంతో ఏసు మేలు కలిగి ఆ మాట ఆలకిస్తున్న దాని ప్రకారం జీవిస్తలేని ఇక్కడ దేవుడు స్రవిస్తున్నాడు కానీ ఈ కాలంలో శరీర ప్రజలు తన సొంతము ఏం చేస్తున్నావు తన సొంత విధులు పోతు ఇక్కడ వేరే అప్పుడు నేను వింగిరమే వారి శత్రువులను అనగదొరుక్కు వారి విరోధులను కొట్టుదును అలా ఎప్పుడైనా నాలు శత్రులకు విరగొట్టును వారిను నేను విరగొట్టును యహోవాను ద్వేషించు వారికి యహోవాని ద్వేషించి వారికి లొంగుదురు లొంగుదురు ఒంగుదురు ఇక దావిత్రీత వన్ ట్వంటీ త్రీ ఎన్నో వచ్చిన రదర్ ఒక్క చూసాను వాడ్రీ వన్ నాట్ త్రీ ఒక్క నిమిషం నా ప్రాణమా యో సన్నుము ప్రాణంతో పాటు నా ప్రాణమా యహోవాను సన్నతించుమ్ము దిలీప్ దిలీప్ ఆ బ్రదర్ చదువు నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుముస్త ఆయన పరిశుద్ధ నామము సన్నుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుముయ ప్రాణంతో ఉపకారం ఏది మరవకు బాధ్యం నుంచి ఇంతవరకు ఎన్నో ఉపకారం చేసిన ఎన్నో మనకు ఉపకారం చేసి ఏది ఇక్కడ దావి సెలవిస్తున్నాడు ఇక్కడ మన ఇక్కడ అలాది ఆయన దోషం క్షమించినవాడు అలా ఏమంటారు ఆయన నీ దోషం అంతా క్షమించేవాడు ఆ కన్వర్సీలో ఏం చేసినాడు మన దోషం మన పాపం మన శాపం ఏం చేసిన జన్మకర్మ పాపం ఆయన క్షమించిన కదా మూడో తిరిగి లేచి ఏం చేసిను మన పాపం ఏం చేసినాడు మన పాపం రక్తం వల్ల ఉండే రక్తం తెల్లగా చేసినాడు మరి దోషమని శ్రమించిన కనుక ఇక దావే దోషం అంతా శ్రమించిన వాడు నీ సంఘటనలన్నిటినీ కుదుర్చువాడు నీ సంఘటనని కుదుర్చు ఆయననే కుదుర్చేవాడు ఆయననే చేయవాడు కారణం ఇంకేమంటాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అలాది మనం ఇంత ఎక్కడ ఉండే మనం చచ్చిన వాడు ఉండే ఎంతో చర్చిన వాడు మరి సమాధిన ఉండే సమాధి చర్చ సమాధి నీకు విమర్శించి వాడు కరుణా నుంచి మనకు విమర్శించిన దేవుడు ఈ వాక్యం చూస్తే ఇక్కడ దావీ రెండు నీకు విమర్శించి వాడు కరుణా కట కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు కర్ణ క్రీషముగా నీకు క్రిషము ఉంటాడు అంటే మన ఏసు ప్రభు కిరీటం మన ఏసు ప్రభు మీద ఉంచి ఉన్నాడు అని చెప్తున్నాడు ఇంకేమో ఇక్కడ పక్షిరాజు యవనము వల్లే నీ యవనము క్రొత్త మేలుతో నీ హృదయమును తృప్తి పరుచుచున్నాడు అలాగే పక్షిరాజు వల్ల ఎట్లుంటే యో నీ మేలతో ఉదయంతో తృప్తిపరిచి ఉన్నాడు అలా పక్షిరాజు అంటే నీ ఆత్మీయ స్థితి ఇక్కడ మన పక్షి రాజు ఎట్లా ఉండి ఆత్మీస్థితి మేలతో తృప్తిపరిచి ఉన్నానని ఇక్కడ దావీ చెప్తున్నాడు ఇక్కడ అలా నీ ఆత్మీయ స్థితి ఎట్లుంటది ఆత్మీస్థితి పైకి లెత్తవాడు అని చెప్తున్నాడు ఇక్కడ పక్షి రాజు నీకు నీ ఉదంతో నింపారుంటాడు ఇక్కడ యహోవా నీతి క్రియలను జరిగించచ్చు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును అలా ఎహో నీతి క్రియలు జరిగించు బాధింప న్యాయము తీర్చును అలా బాధింపు వారికి ఏం చేస్తున్నా న్యాయం తీర్చివాడు బాధింపు వారికి మనం విడుదల చేయాల బాధింపవాడు సైతం నుంచి బాధింపబడే వాళ్ళకు వాళ్ళకు న్యాయం తీర్చివాడు ఇంకేమంటాడు కదా తన మార్గములను తెలియజేశను అలా మోసకు ఏం చేస్తున్నాడు తన మార్గంలో తెలియజేసినాడు అని ఇక్కడ చెప్తున్నాడు మోసకు తన మార్గం ఇప్పుడు మనకు ఈ మార్గం మనకు తెలిపెడుతున్నాడు దేవుడు ఆయన నేనే మార్గం నేనే జీవన సత్తం మనకు తెలియబెడుతున్నాడు ఇస్రాయల్ వంశస్తులకు తన క్రియలను కనబరచను ఇజ్రాయల్ వంశలను తన క్రియలను కనబరచ ఇక్కడీస్తుంది యహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు హలో బ్రదర్ బ్రదర్ వారి తినిపిస్తలేదు మీరు మీట్లో ఉన్నారు మనోజ్ బ్రదర్ మీట్లో ఉన్నారు మీరు యుహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు ఎల్లప్పుడు దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘనంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వేద్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు అలానే మన పాపం బట్టి ప్రతీకారం చేయడం దోషం బట్టి మనకు ఇంకా ఇంకా టెన్ లో చూడు బ్రదర్ అంటే కీర్తన గ్రంథం పదవి అధ్యాయమో బ్రదర్ టెన్ మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు ఇవ్వలేదు ఇంకమంటారు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అసలు భూమి ఆకాశం ఎంత ఉందో ఆయన ఎందు భయభక్తి వారు అంతగా కృపా ఉన్నది పైన ఉన్నదని చెప్తున్నాడు ఆయన ఎందు భయభక్తులు అంటే ఆయన ఆజ్ఞలు కలుపుకొని ఆయన విధులు మన ప్రాతిస్తే ఆయన కృప అంతగా ఉందని ఇక్కడ దావి చూస్తున్నాడు ఇక్కడ పడమట్టికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు అలాది ఆయన అతిక్రమం అంత దూరపరిచి ఉన్నాడు యువన్ ఒకటి తొమ్మిది నైన్ చుడుపురారు ఒకటో ఒకటో యువన్ సారీ ఒకటో యువన్ ఫస్ట్ యువన్ చాప్టర్ నైన్ వర్డ్స్ మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడలా మన పాపమును మనం ఒప్పుకునే ఎలా ఆయన నమ్మదగిన వాడును నీతి గనుక ఆయన నమ్మదగిన వాడు నీతి కనుక ఆయన మన పాపములను క్షమించి ఆయన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను సమస్త దుర్నీతి నుంచి పవిత్ర చేయను అలా దుస్తం నుంచి తీసి ఏం చూస్తే పవిత్ర చేయను అని చెప్తుంది ఇక్కడ యుహోన్ భక్తుడు చదువు మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడలా మనం పాపం చేయు చెప్పుకుని చేయలేదా ఆయనను అబద్ధికునిగా చేయువారం అగుదము అలా పాపం లేదంటే మనం అభిదికు చేయవారు అని చెప్తుండదు ఇక్కడ యుహోనా మరియు ఆయన వాక్యము మనలో ఉండదు ఆయన వాక్యం మన ఉండదు అంటే ఎందుకంటే పాపం చేయాలంటే పాపం లేదంటే మన చీకటి సంబంధించి ఇక్కడ మన వాక్యం అయినది ఉండలేదని ఇక్కడ విహాన్ అంతే అధ్యయనం ఈ తీర్థలేదా చదువు మన తీర్చన పదిహేను చదువు తీర్థం వన్ వన్ నాట్ త్రీ పదిహేను వన్ నాట్ త్రీ వన్ నాట్ త్రీ పదిహేను గడ్డి వలె ఉన్నది నరుని ఆయువు గడ్డి వలెనున్నది అవునా నరుని ఆయువు బ్రదర్ నా వాయిస్ వినిపిస్తుందా నీకు హలో మనోజ్ బ్రదర్ మనోజ్ బ్రదర్ చదువుతున్నా బ్రదర్ నరుని ఆయువు నరు నవి గడ్డి వల్లే ఉన్నాయో అడవి పువ్వు పుయినట్లు వాడి పోయి ఇక్కడ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది దాదాపు సరిగా వస్తలేదు ఆ ఫోన్ ఏమైంది ప్రనిపిస్తుంది దాదాపు యహోవ ఆకాశ తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు అన్నది తన యహోవ తన ఆకాశముందు స్థిరపరిచి ఉన్నాడు అన్నది మనం అంటే తన ఆకాశములు స్థిరపరచిన ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు ఆయన అన్నిటినీ రాజ్య పరిపాలన చేయుచున్నారు యహోవ దూతలార యహోవ దూతలార అంటే మనమే యహోవ దూతలార ఆయన ఆజ్ఞకు లోబడి అలా ఆయన ఆజ్ఞకులకు మనది మన దూతలు కనుక ఏమంటున్నా ఆయన ఆజ్ఞకు లోబడి యహోవా దూతలారా అంటే మనకు ఒక దూత లేక మనకు స్వార్థ లేక చేస్తున్నా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బల ఆయన వాక్యం ఏం చేస్తాం మనం నెరవేర్చేవారు బలం సూర్యురారు మనకు చెప్తుడు దేవుడు ఆయనను సన్నతించుడి ఆయనను సతించండి ఇంకేమంటాడు యహోవ సైన్యములారా యహో సైన్యం అంట మనం ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా ఆయన యహో సైనికులారా ఆయన చిత్తము నెరవేర్చి ఇంకా పరిచయలారా మీరందరూ ఆయనను సన్నిధించుడి ఆయన సంధించిడి ఇక్కడ చూస్తే ఏమంటాడు దేవుడు ఆయనని మనం సంధించాలా ఆయనని ఎమ్లించాలని ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ ఇంకేమంటాడు యహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న యహోవాళ్ళ ఏడా సర్వ కార్యములారా ఆయనను స్థుతించుడి సర్వ కార్యములారా ఆయనను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను సన్నతించును నా ప్రాణమా యహోవాను సంధించుడు ఇక్కడ చూస్తే దావిదంటుడు ఆయననే నాకు ప్రాణంకు ఆశ్రమం రక్షకుడు ఆయన కనుక ఆయనను సంధించడు చెప్తున్నాడు ఇక్కడ దావీద్ కనుక ఇక్కడ చూస్తే దావితే ఎట్లా ఆత్మీయ ఎదిగినాడు పక్షి రాశి చేస్తా ఉంటే దేవుడు వాగ్దం చేస్తున్నాడు మన ఆత్మీయ స్థితి ప్రతి దినం ఎదగాల ఎదు దేవుడు మనకి ఏం చేస్తున్నాడు అనేక మనకు బయటపడుతున్నాయి ఆయన మోసకు చూపించిన మార్గం మనకు ఈరోజు వాక్యం మనకు చూపిస్తున్నాయి కనుక మనం అలా పరిచయం చేయమని చెప్తున్నాడు దేవుడు దేవుడు చిన్న వాక్యం తీసుకోబట్ శ్రోతం సుప్రహ్మా దీవానికి అబ్రాహ్మ సాగురు దీవానికి శ్రోతం నా అదేవానికి శుద్ధం ఇక్కడ ప్రభా లైట్ పోయింది అక్కడ పోయింది ఎన్నో డిస్టర్బ్ వచ్చి నా యశు ప్రభ మళ్ళా నడిపించిను లైట్ తీసుకొచ్చిండ్రు ఎసానికి శుద్ధం చేస్తున్నాం మన మీరు ఇంత చెప్తున్నారు యశుప్రభ నీ వాక్యం లోబడి గైకుండాలా నీ దగ్గర ప్రభా నోరు అడగాల యశుప్రభ మీరు ఇంతానికి వాగ్దం చేస్తున్నారు నీ వాక్యం గైకుంటే ఎంతో మేలు అని చెప్పిను నీ వాక్యం గైకుండా బిడ్డక మాకు మార్చి మన ఇస్తున్న ప్రస్వామి ప్రైజ్లాడక్క పరిశుద్ధుడు పైన తండ్రి పరిశుద్ధుడు అయిన తండ్రి వందనాలు కృపా సత్య సంపూనుడు అయి ఉన్న దేవానికి స్తోతులు స్తోత్రము ఈ గడిచిన కాలం అంతా ఈ దినం వరకు నాయన నీ కృపలో మమ్మల్ని కాపాడినావు తండ్రి దానిని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రములు ప్రభ ఇదిగో నా తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి మీరు మా మధ్యలో ఉండి వాక్యం మీరు మాతో మాట్లాడినారు ప్రభ తండ్రి మీకు దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుందని ప్రభ విన్న వాక్యాన్ని ప్రభ మా హృదయంలో రాసుకోవాలా ప్రభ విన్న ప్రతి వాక్యాన్ని మేము పాటించాలా ఆ రీతిగా ప్రభాణ అయినా తండ్రి నీ చిత్తాన్ని మేము నెరవేర్చాలా ప్రభాణ అయినా కాబట్టి మీ ఆజ్ఞకు మేము లోబడాలా తండ్రిని ఎందుకు భయము భక్తి కలిగి మేము ఉండాలా ప్రభ ఎక్కడ కూడా నాయన మా స్వకీయ ఆలోచనలు బట్టి మేము నడవకుండా ప్రతిదీ ప్రభ మా ప్రవర్తన అంతటి ఎందు అధికారానికి మేము లోబార్చుకోవాలా తండ్రి ప్రతిదీ ప్రభా నైనా నీ ఆత్మ మేము నడిపించబడాలా ప్రతిదీ ప్రభానైనా నీకు మహిమకరంగానైనా మా జీవితాల్లో మేము అనేకులను ప్రభ నీ రక్షణలోకి మేము నడిపించాలా ప్రభా కాబట్టి మేము పాపం లేని వారం అనుకుంటే మేము అపద్దికులమే ప్రభా నీ వాక్యం మాలో ఉండదు కాబట్టి తండ్రి ఏ విషయంలో మేము తప్పిపోతున్నాము ఏ వాక్య విషయంలో మేము పాటించట్లేదు తండ్రి ప్రతిది ఎరిగిన దేవుడు ప్రతి వారికి హృదయాలు రహస్యాలు ఎరిగిన దేవుడు సమస్తము తండ్రి మీకు మరుగుపరచబడింది ఏం లేదు దాచబడింది ఏం లేదు ప్రభ మీ కన్నులకు మా అందరి జీవితాలు తేటగానే కనబడుతున్నాయి ప్రభ కాబట్టి మేము ఎలా ఉన్నాము ఎలా నడుచుకుంటున్నాము ఎలా జీవిస్తున్నాము నీ పట్ల ఎలా ఉన్నాము తండ్రి భయము భక్తి కలిగి ఎలా ఉన్నాం ఎలా నడుస్తున్నాం ఎలా జీవిస్తున్నాం అనేది ఎలా పరిచర్య జరిగిస్తుంది ప్రతిదీ ప్రభ ను చూచే దేవుడో ప్రతిదీ పరిశీలించి పరీక్షించే దేవుడో ప్రభ కాబట్టి నాయనా తండ్రి ఏ విషయంలోనైనా ప్రభ నీకు వేరుగా మేము ఉంటే అలా ఒకవేళ నా జీవితం ఉంటే నన్ను క్షమించండి ఎందుకంటే ప్రభ నాయనా తండ్రి మేము పాపం లేని వారం అనుకుంటే మేము అపదేకులమే ప్రభ కాబట్టి మేము పాపం చేసిన వారం అని మీరు మమ్మల్ని సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రులుగా మార్చే దేవుడు ప్రతి దుష్టత్వం నుంచి మమ్మల్ని విడిపించి స్థిరపరిచే దేవుడు ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వాళ్ళు కాదు ప్రభ నైనాయన కాబట్టి నువ్వక్కడివే నమ్మదగిన దేవుడు నువ్వక్కడివే ప్రభ భూమి ఆకాశముల ఎంతో గొప్పగా ఉన్నతంగా మా పట్ల ఆలోచించే దేవుడు కాబట్టి నువ్వు చూపించిన ప్రేమ ఆదరణ కృప అది ఏదైనా ఈ లోకంలో మేము కలిగి ఉన్న వాళ్ళు మాతో ఉన్నవాళ్ళు ఎవరు ప్రభ మీలాగా మాతో ఉండలేరు ప్రభ కాబట్టి ఈ లోకంలో ఉన్నది ఏదైనా అది తండ్రి అది నిజం కాదు నిజం నువ్వు కాబట్టి ప్రభనైనా నిన్ను మేము వెంబడించాల ప్రతి వాక్యాన్ని మేము పాటించాలా ప్రతి విషయం నందు ప్రభ నీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించాల ప్రతిదీ ప్రభ తండ్రి మేము రాజులను నమ్మకవద్దు మనుషులను నమ్మకవద్దు ప్రభ నిన్ను మేము ఆశ్రయించాల తండ్రి అది ఏదైనా కానీ ప్రతి విషయంలో ప్రభ మేము నిన్ను ఆశ్రయించాలా నీ మీద నమ్మకం పెట్టుకోవాలా నీ ఎందు ధైర్యం కలిగి నిరీక్షణ కలిగి ప్రభ మేము ఉండాల అలా మేము జీవించాలా ప్రభ తండ్రి ఆ రీతిగా మీరు మమ్మల్ని నడిపించండి వాక్య నా జీవితం లేకుంటే నన్ను క్షమించమా తండ్రి ప్రార్థిస్తున్నాను ప్రభా ఇదిగో నా తండ్రి గొప్పదేవ్ చెల్లపేదల గురించి తండ్రిని సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభుత్వ ఆయన కిడ్నీ లివర్ ని మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి తండ్రి ఏసుక్రీస్తు నామంలో తండ్రి మీరే స్వస్థత దయచేసి మీ కొరకు ఆయనని సంపూర్ణంగా సాక్షిగా నిలబెట్టమని ఆయన అతిక్రమములు పాపములు అన్నిటినీ మీరు క్షమించమని రక్షణకు ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించి మీరే రక్షణ మార్గంలోకి నడిపించమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే రాజేశ్వ్రదర్ క్యాన్సర్ గురించి కూడా మేము ప్రార్థిస్తుండగా ప్రభా తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు సమస్తం మీకు సాధ్యమే ప్రభా కాబట్టి ఆయనని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ భయంకరమైన అనారోగ్యం నుంచి ఆ వ్యాధి నుంచి మీరే స్వస్థత దయచేయండి ఆయన అతిక్రమములు పాపములు క్షమించండి ప్రభ తండ్రి ఆయనకున్న ప్రతి అనారోగ్యం నుంచి మీరు స్వస్థత దయచేయండి నూతనమైన మారు మీరు అనుగ్రహించండి నీ రక్షణ మార్గంలో ఉండాలా నీ రాజ్యంలో ఉండాలా ప్రభా ఆయన ఆ రీతిగా ప్రభా ఆయనని మేము నడిపించమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం కాబట్టి అలాగే రీనా సిస్టర్ గురించి కూడా మేము ప్రార్థిస్తుండగా ఆమె పక్షవాతంతో బాధపడుతుండగా ఆమెను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ సిస్టర్ పట్ల మీరు కనికరించండి కృప చూపించండి తండ్రి మీరే స్వస్థపరచండి ప్రభా యహోవానకు నేనే స్వస్థపరచగలను అని చెప్పిన దేవుడు వైద్యులకు మించిన పరమ వైద్యుడు తండ్రి మీరు పొందిన గాయాల చేతనే ప్రభ ప్రతి ప్రతి రోగానికి వేటికైన స్వస్థత మీలో ఉంది ప్రభా నాయన కాబట్టి మీరే ఆమె పట్ల మీకు అనుదృష్టి ఉంచి స్వస్థపరిచి ఆమెని సంపూర్ణంగా నాయన మీ కొరకు సాక్షిగా నిలబెట్టమని ఆ కుటుంబాన్ని మీరే బలపరిచి ధైర్యపరచమని ఆ కుటుంబానికి కావలసిన ప్రతి ఆదరణ నాయన మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే తండ్రి వాళ్ళ బిడ్డలో చదువుకుంటుండగా తండ్రి మంచి జ్ఞానం అనుగ్రహించండి ఆ బిడ్డలు వయసునందు జ్ఞానం మనుషుల దయ్యందు నీ దయ్యందు వైద్యులు మీరే సహాయం దయచేయమని ఆ బిడ్డలకు మీరే తల్లిగా తండ్రిగా ఉండి వాళ్ళకు ప్రతి అవసరము ప్రభ మీ క్రీస్తు మహిమేశ్వర్యంలో తీర్చి ఆ బిడ్డలను కూడా ప్రభ ఆ కుటుంబాన్ని మీకు సాక్షిగా నిలబెట్టమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే తన శ్రీ సిస్టర్ గురించి ఆమె కాలు సర్జరీ గురించి తండ్రిని సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రభ మీరే ఆ కాలుడు ముట్టండి తాకండి స్వస్థపరచండి ప్రభ నైనా తండ్రి మీ వెలుగు ఆమెలో వెళ్ళాల ప్రతి చీకటిని మీరు పారదోలండి ఆమె చేసిన ప్రతి అతిక్రమములు పాపములు అన్నిటిని మీరు క్షమించండి మీకు రక్షణ మార్గంలోకి ఆమెను నడిపించమని తండ్రి బాప్తీస్తం పొందులాగినా ప్రభ మీరే సహాయపడమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే రిషిక పాప గురించి నైనా చెయ్యి ఇన్ఫెక్షన్ గురించి మేము ప్రార్థిస్తుండగా ప్రభ ఆ బిడ్డ మీరు కనికరించండి కృప చూపించండి తండ్రి తను కలిగి ఉన్న ఇన్ఫెక్షన్ నుంచి ఆ యొక్క యొక్క ఇంజూరీ నుంచి ప్రార్థిస్తుండగా మీరే స్వస్థపరచండి ప్రభ తండ్రి అరికాలు మొదలుకొని ప్రభ నడినంత వరకు ఆ బిడ్డను ముట్టి తాకి స్వస్థపరిచి నేను మీకు వరకు సాక్షి గండి తండ్రి వాళ్ళలో ఉన్న ప్రతి ఆలోచన తలంపులు తల్లిదండ్రులు కలిగి ఉన్న వాటి అన్నిటి నుంచి విడిపించి ప్రభా ఆ కుటుంబం నిన్ను వెంబడించిన కుటుంబం ప్రభా తండ్రి కాబట్టి ఏ విషయంలో కూడా తండ్రి నీ పట్ల అభ్యంతర తండ్రి నీ పట్ల సందేహించకుండా అనుమానించకుండా నీ వైపు ముందుకు ఆ మీరు నడిపించమని ఆ కుటుంబం పట్ల అపవాది వేసే ప్రతి తంత్రాన్ని ప్రభ మీరు ఓడించి ఆ కుటుంబం పక్షాన మీరు నిలబడి కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే సుందర భద్ర గురించి ప్రార్థిస్తుండగానే ఆయన ఆయనకున్న ప్రతి అనారోగ్యం నుంచి మీరు స్వస్థత దయచేయండి ఆయన చేసే ప్రతి పాపాన్ని ప్రభ మీరు క్షమించండి తండ్రి రక్షణ పొందినట్టు ఆ రక్షణకు తగినట్టుగా జీవించాల ఆయనలో ఉన్న ప్రతి తాగుడని దురాత్మని ప్రభ యేసుక్రీస్తు నామంలో తండ్రి ఆజ్ఞాపిస్తున్నాం ప్రభ ఆయనలో ఉండడానికి వీల్లేదు ప్రభ రక్షణకు తగినట్టుగా ఆయన జీవించాల అలాన్ని ఎందు భయము భక్తి కలిగి జీవించాలా ప్రభనైనా ఆయనలో ఉన్న ప్రతి చెడుతనం నుంచి నైనా మీరు విడుదల దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభనైనా కుటుంబంలో ప్రతి సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రతి అవసరం ప్రభా మీ క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా అలాగే ఆకుల స్వామ్యుల బ్రదర్ గురించి ప్రార్థిస్తుండగా ఆ హెర్నియా సర్జరీ గురించి ప్రార్థిస్తుండగా మీరే కార్యం జరిగించండి అనుకున్న ప్రతి అనారోగ్యం నుంచి మీరు స్వస్థత దయచేయండి అరికాలు మొదలుకొని ప్రభా నడినంత వరకు మీరు ముట్టి తాకి స్వస్థపరచుమని తండ్రి ఆయన చేసిన పత్తి అతిక్రమములు పాపములు మీరు క్షమించమని ప్రార్థిస్తున్నారు అలాగే శివదాసు బ్లడ్ కంపర్ గురించి ప్రార్థిస్తుండగా మీరే జ్ఞాపకం చేసుకోండి మీరే ముట్టండి తాకండి స్వస్థపరిచి ఆయన్ని మీ కొరకు ఆయన తండ్రి నిలబెట్టండి ఆయన చేసిన ప్రతి అతిక్రమము పాపములు అన్నిటిని మీరు క్షమించి మీ రక్షణ మార్గంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే ఎవరైతే ప్రదీప్ ఉన్నారో ప్రభ ఆ యొక్క కూడా మీరు జ్ఞాపం చేసుకోండి యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకైనా ప్రతి ఇంజురీ నుంచి మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభ వాళ్ళ రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి కుటుంబంలో కూడా మీ శాంతి సమాధానం నెమ్మదా అనుగ్రహించండి వాళ్ళు రక్షణ పొందాలా ప్రభా మారు మనసు పొందాలా తండ్రి ఏసుక్రీస్తు నామన్న వాళ్ళు బాప్తిష్టం పొందులాగునా తండ్రి మీరు ఆకర్షించుకొని నైనా మిమ్మల్ని వెమడించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే చంద్రకళ సిస్టర్ గురించి ప్రార్థిస్తుండగా ప్రభ భయంకరమైన వ్యాధి గురించి మేము ప్రార్థిస్తుండగా ప్రభా మీరే ముట్టండి తాకండి స్వస్థపరచండి వైద్యులకు మించిన పరమ వైద్యుడో మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభ సమస్తము మీకు సాధ్యమే ఈ సిస్టర్ పట్ల తనకున్న అసాధ్యమైన వ్యాధి నుంచి మీరు స్వస్థత నుంచి సాధ్యపరిచి మీ కొరకు ఆ సిస్టర్ సాక్షిగా ఉండలాగిన మీరే చేయమని తండ్రి మీద మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం అలాగే నా గురించి కూడా ప్రార్థిస్తుండగా మీరే కార్యం జరిగించండి ప్రభ మీ చిత్తము మీ ఉద్దేశము నా పట్ల మీ ఆలోచన ఏమైందో అయినా మీరు ఏ రీతిగా నన్ను నడిపించాలో ప్రభ ఆ రీతిగా నడిపించండి ఎక్కడ కూడా ప్రభానైనా నా స్వనీతిని స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోకుండా ప్రతిదీ ప్రభానైనా మీ ఆత్మచేతనే నడిపించవాలా నడిపించబడాలా నీకు తగినట్టుగా నేను జీవించాలో నాకు ఇచ్చిన పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకొని మరీ ముందుకు పోవాలా ప్రభా తండ్రి కాబట్టి నాయన మీరే నా పట్ల ఎలా ఉందో ప్రభ ఆ రీతిగానే మీ చిత్తము మీ ఉద్దేశము మీ ఆలోచన ఏమైందో మీ తలంపులు వాటి ప్రకారంగానే నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభ అలాగే హిందూ ప్రియా అనే చిన్న పాప గురించి ప్రార్థిస్తుండగా ఆ యొక్క నుంచి మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి తనకున్న యొక్క అనారోగ్యం నుంచి మీరే స్వస్థత ఇచ్చండి అరికాల మొదలుకొని ప్రభ నడినంత వరకు ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే తండ్రి కావే సిస్టర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ భర్త గురించి ప్రార్థిస్తుండగా ప్రభ ఆయనకైనా తల ఇంజూరీ నుంచి ఆయనకున్న ప్రభ యొక్క భయంకరమైన శ్రమ నుంచి మీరు తప్పించండి ఆ మొదలుకొని ప్రభ నడినంత వరకు మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆయనకున్న ప్రతి మరణగండం ప్రభ ఏసు క్రీస్తు మీరు కొట్టివేయండి ఆయనని సంపూర్ణంగా మీరు స్వస్థపరచండి ప్రభా తండ్రి ఆ కుటుంబం పట్ల అపవాది వేసే ప్రతి తంత్రముల నుంచి ప్రభ మీరు ఓడించండి ఆ కుటుంబం పక్షాన మీరుండి ప్రభ ఆ కుటుంబం పట్ల మీరే కార్యం జరిగించమని ఆ కుటుంబంలో తండ్రి మీ పట్ల ఒక శాంతి సమాధానం నెమ్మది యేసుక్రీస్తునామంలో అనుగ్రహించండి ఆ కుటుంబం చుట్టూ మీ కంచె వేసి మీ దూతల కాపుదల అనుగ్రహించమని ఎవరైతే చిన్నబాబు ప్రభానైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాడో ప్రభ ఆ చిన్నబాబును కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డను కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచమని ప్రభా తండ్రి త్వరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వాలా ప్రభ వరకు సాక్షిగా బిడ్డ నిలబడాలా అలాగే ప్రభ వాళ్ళ సిస్టర్ వాళ్ళ భర్త్ కూడా నిలబడాలా ప్రభు ఆ రీతిగా రెండు కుటుంబాల్లో మీరే గొప్ప కార్యం జరిగించమని తండ్రి అలాగే కావే సిస్టర్ కుటుంబంకున్న ప్రతి శోధన ప్రతి కీడ్ నుండి మీరు తప్పించి ఆ కుటుంబం పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని వాళ్ళకున్న ప్రతి అవసరము ప్రతి అక్రత మీ క్రీస్తు మహిమదేశ్వరంలో తీర్చమని తండ్రి ప్రార్థించిన ప్రతి అంశానికి జవాబిచ్చే దేవుడు ప్రభ తండ్రి ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు ప్రతి ప్రార్థన ఎందునైనా నువ్వు లక్ష్యం ఉంచే దేవుడో ప్రతి ప్రార్థన గినే దేవుడు చూచే దేవుడో ప్రభ కాబట్టి మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు అయినా మీరు జవాబిస్తారనే నమ్మకం విశ్వాసం మాకు ఉంది కాబట్టి ప్రభనైనా మీకు మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభనైనా గొప్ప దేవాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైజ్ లా డక్క మన ప్రభు అయిన ఏసుక్రీస్తు తండ్రి ప్రభు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ మన కుటుంబ సభ్యులకి ఎవరైతే మరీ ముఖ్యంగా మనం ప్రార్థించినామో విజ్ఞాపన చేసినామో వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎక్కడైతే క్రైస్తవుల పట్ల హింసలు దాడులు జరుగుతున్నాయో వాళ్ళందరికీ ఆయన కృప కనికరము ప్రేమ సమాధానము ఆదరణ మనందరికీ సత్తాకాలముతోడై ఉండి నడిపించిన మాట ఆమె ప్రెసిడెంట్ బ్రదర్స్ ప్రెసిడెంట్